వాడదామా అంటే అవకాశం లేదు చూడండి నరకం అంటే అర్థం ఇది తనకు కావాల్సింది ఏర్పరచుకోవడానికి పోరాడాలి పోరాడి సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం రావాలి అవకాశం లేకపోయినా దుఃఖమే ఒకవేళ ఉన్న అవకాశం చాలకపోయినా దుఃఖమే ఇది మన జననంలో ఉన్నటువంటి సమస్య ఇదే లక్షణం మన జీవితం అంతా వాడి ఐడెంటిటీ క్రైసిస్ వాణ్ణి వాడు గుర్తింపజేసుకోవడానికి వాణ్ణి వాడు పది మందిలో గుర్తింపజేసుకోవడానికి వాణ్ణి పది మంది గుర్తించారా లేదా పది మంది నా గురించి ఏమనుకున్నారు అనేటటువంటి బాధ చేత ఈ ఐడెంటిటీ క్రైసిస్ వాడి జీవితం అంతా పోరాడుతూనే ఉంటాడు ఇంకా సమస్య ఏమిటి అవకాశాలు రాలేదని ఏడుస్తూ ఉంటాడు ఒకవేళ అవకాశాలు వచ్చినా వచ్చినవి చాలలేదని ఏడుస్తు కాబట్టి నరకం ఎక్కడ ఉంది నీ ఏడుపులోనే ఉంది తన దుఃఖమే నరకం అంటారు తధ్యము సుమతి ఎప్పుడూ చిన్నప్పుడు ఐదేళ్ళు అప్పుడు అయినా స్వర్గం అంటే ఏమిటి నీ సుఖమే నీకు స్వర్గం దుఃఖ నరకం అంటే ఏమిటి నీ దుఃఖమే నీకు నరకం వేరేమిటి ఏమిటయ్యా ఇక్కడ విషయం నరకం అంటే అర్థం ఏమిటి నరకము అంటే అసలు అర్థం ఏమిటండి చీకటి నరకం అంటే అర్థం ఏంటంటే చీకటి తల్లి గర్భంలో ప్రకాశం లేదు తల్లి గర్భంలో చీకటింది గాఢ సుషుప్తిలో చీకటి ఉంది ఏమంటే చీకటిలో అసలు అంత అంత ప్ర అంత పని జరిగింది ఎక్కడో అణుస్వరూపంగా ప్రారంభమైనటువంటి జీవుడు అంత పిలవాడు ఎలా తయారయ్యాడు ప్రకాశం యొక్క సహాయం లేకపోతే సూర్యరశ్మి సహాయం లేకపోతే తల్లి గర్భంలో శిశువు ఎలా తయారవుతున్నాడు ప్రాణశక్తి ద్వారా తయారవుతున్నాడు ఆ ప్రాణశక్తి సూర్యరశ్మి యొక్క సహాయంతో జరుగుతుంది సూర్యుడు లేకపోతే ప్రాణం లేదు తల్లి గర్భం ద్వారా ఇవ్వబడినటువంటి ఆ సహాయం ఏదైతే ఉందో ఆ సహాయం ప్రాణశక్తి యొక్క సహాయం ఆ సహాయం సప్తాదు నిర్మాణ చేత సహాయం ఈవిడక్కడ నిమిత్త కారణం ఈ నిమిత్త కారణమైనటువంటి మాతృదేవత ఆ పిల్లవాడిని కన్నది నేనే కన్నాను అనుకుంది నిమిత్త కారణం కాస్త అప్పుడు ఏమైపోయింది నేనే కర్త అయిపోయింది చూడండి ఇప్పుడు ఈవిడ కర్తేనా అనుకునేటప్పటికేమైపోయింది ఆవిడికి తొంభై ఏళ్ళు వచ్చినాయి ఈ పిల్లవాడికి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి అయినా సరే సున్నా కొట్టేసి ఏడు ఏడు మాసాలో ఏడు ఏళ్ల పిల్లవాడుగానో చూస్తుంది ఎందుకని ఆవిడ కర్తగా మారిన అప్పుడు ఆవిడ నిమిత్తకారు నేనే కర్త ఈ పిల్లవాడిని సంరక్షించడమే నా జీవితం అని ఫిక్స్ అయిపోయింది మైండ్లో ఈ ఫిక్స్ అయిపోయింది ఎప్పుడైంది ఆ పిల్లవాడు మొదటి ఏడు మాసాలలో ఫిక్స్ అయింది తల్లి గర్భంలో ఉన్న ఏడు మాసాలలో గాని జన్మించిన తరువాత ఏడు మాసాలలో గాని ఆవిడ ఆ పిల్లవాడే ప్రపంచంగా తానే కర్తగా సర్వధారిగా సర్వాధారిగా అయిపోయింది అవి అన్నీ అన్నీ ఆవిడే ఎప్పుడైతే ఆత్మానమవధారయేత్ అసలు అవధారణ దేని చేయాలి స్వరూపజ్ఞానాన్ని చేయాలి ఆత్మనిష్టం చేయాలి బ్రహ్మనిష్టం చేయాలి కానీ ఈవిడేం చేసేసింది రాత్రింపగళ్ళు చింతనం పిల్లవాడి గురించి చేసి ఇంకా అప్పుడు అభ్యాసం వచ్చినటువంటి దరిదాపు సంవత్సరాల తరపు చేసింది కదా అదే అభ్యాసం చేసేటప్పటికీ అది లోపల ఎంత బలంగా ఫిక్స్ అయిపోయిందయ్యా అంటే ఇంకా ఈవిడ శరీరం వదిలేసేటప్పుడు కూడా ఆ పిల్లవాడినే స్మరిస్తూ ఉంటుంది మా నాయనమ్మగారు ఉన్నారు చివరి కాలం వచ్చేసింది ఇక అందరూ వచ్చేసారు ఇక లాభం లేదండి టైం అయిపోవచ్చిందని డాక్టర్ చెప్పేశాడు ఇక ఇప్పుడో అప్పుడో అన్నట్టు అందరు చూస్తూ ఉన్నారు పిలుస్తోంది మాట రావడల్లా బయటికి శబ్దం రావడల్లా కానీ ఆవిడ భావం తెలుస్తోంది శంకరా శంకరా అని పిలుస్తోంది ఏ శంకరుణ్ణి పిలుస్తోందో ఎవరికి అర్థం కాలేదు కైలాసవాసి శంకరుని పిలుస్తుందా వాళ్ళ అబ్బాయి శంకరుణ్ణి పిలుస్తాను వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఉదయ శంకర శాస్త్రి గారు శంకరా శంకరా అని పిలిచేది ఆవిడ రోజు వ్యవహార నామం కూడా శంకరా అనే పిలిచేది కాబట్టి ఆ బయట బయట ప్రపంచమేమో శాస్త్రి పిలిచేవారు ఈవిడ మాత్రం అమ్మ అమ్మ తల్లి కదా శంకరా శంకర అని పిలిచే ఈ శంకరా అని పిలుస్తుంది అందరికీ సందేహం ఏ శంకరుని పిలుస్తుందా సరూప జ్ఞాన నిష్టలో ఉంటేనేమో కైలాసవాసి శంకరుడు శరణాగతుడై బాహ్య స్మరణలో మమకారంలో ఉంటే పుత్రశంకరు ఇప్పుడు ఇంతకీ ఆర్యాంబ కైలాసవాసి శంకరుణ్ణి పిలిచిందా తన పుత్రుడు శంకర భగవద్పాదు పిలిచిందా ఈ ప్రశ్న కలిగింది ఈ సందర్భంలో అప్పుడు కూడా నేను కూడా నాకు ఈ ప్రశ్న వచ్చింది అరే ఇప్పుడు ఆర్యాంబ కూడా శంకరా శంకరా అని పిలిచింది కదా ఇప్పుడు ఈ